కీర్తన సంఖ్య నాలుగు వందల నలభై ఒకటి ఉన్న విచారములేల ఓహో సంసారులాల ఇన్నిటికీ ఇతడే రక్ష ఇదే మీకు మనరో చక్కక బ్రహ్మల గన్న తండ్రి గులిచి మీరు ఎక్కువ సంతతి గల్గి కలిగిడేర అక్కున నారాయణుల దలచి మీరు చుక్కి మీ మీ దంపతులు సుఖముననుండరో భవరోగ వైద్యుని పాదములు సేవించి భువిరోగములు బాసి పొదల రో తి పది దిక్కులు తానవాణి కవిసి పొగడి దిక్కు కలిగి బతుకరో తల్లి తల్లిదండ్రిని తడే తగ చుట్ట మీ తడే ఎల్లగా బుట్టించి పెంచే ఏలికీతడే చల్లగా శ్రీవేంకటేశు శరణంటిమిదమేము కొల్లగా మీరెల్లా మమ్ము గురిగా వర్దిల్లరో